ీర్పన అంధుమిది కడువ జ్ఞానపు కరువు కాళ్ళమిదే వెడల దుబ్బిమా వెర్రపుదీర్చవే పాపపు పసురము పందెలు మేయగ పుణ్యము పొలివోయ శ్రీపతి నీకే చేయి చాచదము ఏ పునమమ్మిక ఈడేర్చవే ఇల కలియుగమను ఎండలుగాయగ చెలగి ధర్మమను చెరువింకే పొలసి మీ కృపాంబుధి చేరితిదే తెలిసిన దాహము తీర్చవే వడిగు నిమ్మనసి జవాయువు విసరగ పొడవగు ఎరు కలు పుట మెగసే బడి శ్రీ వెంకటపతి శరణము విడువ కజొచ్చితి వెసగా వగదే కడు జ్ఞానపు కరువు కాలమిదే వెడల దొబ్బిమా వెరపు తీర్చవే